ీా శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమస్మార్యపే గురు పరంపరా ఆనందమయో ఆనందశ బహుకురుత్వ బ్రహ్మణి అభ్యాసాత్ ఆనందమయ ఆత్మా బ్రహ్మేతి గమ్యతే అంతవరకు వచ్చామని గుర్తు నాకు అంతవరకు వచ్చాం ఆ త్రియోపనిషత్తులో ఈ ఆనందశాన్ని పలు పర్యాలు అనేక సార్లు అభ్యాస చేశారు ఆనందమయ అభ్యాసాత్ అభ్యాస అనేది ఒక విషయాన్ని నిర్ధారించటంలో ప్రధానమైన హేతు అభ్యాసనేది ముఖ్యమైన హేతు అభ్యాస అంటే పునఃపున మళ్ళీ మళ్ళీ చెప్పడం మళ్ళీ మళ్ళీ చెప్పిన కారణంగా ఓకే ఈ ఆనందమయ శబ్దము పరబ్రహ్మను బోధిస్తుంది అని నిర్ధారణ చేశారు సో ఆనంద శుద్ధాన్ని అనేక పర్యాయాలు బహుకృత్వ బ్రహ్మని అభ్యాస బ్రహ్మను బోధించే విధంగా అభ్యాసం చేశారు కనుక ఆనందమయ ఆత్మ బ్రహ్మేటి గమ్యతే సో వ్యక్తి యొక్క అనుభవంలో ఆనందమయ ఆత్మ ఏది కలదో అది బ్రహ్మ అని తెలియబడతాం ముఖ్యంగా గమ గమనించాల్సింది కర్మకాండలో దేవుడు దేవుణ్ణి కదా ఆరాధించడానికి దేవుణ్ణి ఆరాధించే ప్రయత్నం ఈ సంసారం దుఃఖమయం గనక సంసారమే సుఖమయమైతే దేవుడు ఎందుకు మళ్ళాను ఈ సంసారాన్నే ఆరాధించి ఉంది వాళ్ళను సంసారం దుఃఖమయంగా ఉండి కనుక సంసారాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి ఆరాధించాను అయితే కర్మకారుల సందర్భంలో ఈ దేవుడు మనకంటే భిన్నంగా ఉంటాడు ఎక్కడో ఉంటాడు స్వర్గాది లోకాల్లో ఉంటాడు ఉపాసనాకారులు కూడా అలాగే చెప్తుంది మోరార్లాస్ ఆ దేవతా లోకం ఏదో ఉంటుంది ఆ లోకంలో గోలోకంలో ఉంటాడు శ్రీకృష్ణుడని శ్రీకృష్ణోపాసకులు చెప్తారు సాకేత లోకంలో ఉంటాడు శ్రీరాముడని రామోపాసకులు చెప్తారు అలాగా ఉపాసనా సందర్భంలో కూడా దేవుడు భిన్నంగా మరో లోకంలో ఉంటాడు ఇక వేదాంతం దగ్గరికి వచ్చేప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా తిరగబడుతుంది తలకిందులవుతుంది దేవుడు దాని గురించే ఉపనిషత్తు అని పేరు సో దూరంగా వచ్చేసాడు చూడండి కర్మలోను ఉపాసనలోను దేవుడు దూరంగా ఉన్నాడు బహి బాహ్యంలో ఉన్నాడు దూరంగా ఉన్నాడు ఇప్పుడు దగ్గరగా ఉంటాడు ఎంత దగ్గరగా ఉంటాడంటే తానే దేవుడు అన్నంత దగ్గరగా ఉంటాడు అది ఉపనిషత్ సిద్ధాంతం కాబట్టి వ్యక్తికి తాను అనే అనుభవంలో ఈ దేవుడు ఉంటాడు ఇందుడి ఉంటాడు ఈ తాను అనే అనుభవంలో ఎలా ఉంది తాను అనే అనుభవంలో వేరియస్ లెవెల్స్ ఉన్నాయి దేహమునందు తాను అనుభవం ఉంది అక్కడ దేవుడు ఉంటాడా ఉంటాడని ముందు చెప్పారు అన్నం బ్రహ్మే దివ్యజాన తర్వాత నేను పరిగెత్తుతున్నాను నేను నడుస్తున్నాను అవన్నీ ప్రాణమయ ఇంద్రియ చేష్టలన్నీ కూడా ప్రాణశక్తి నుంచి వస్తాయి కనుక ఆ క్రియా సంబంధంతో మనిషి అనుభవం ఉంటుంది నేను మాట్లాడుతున్నాను ఇవన్నీ ప్రాణమయ అనే అనుభవంలో భాగాలు కాబట్టి ఆ ప్రాణమయంలో దేవుడు ఉన్నాడా ఉన్నాడు అయితే మరింత లోతుగా మనోమయం మనిషికి అనేక సంకల్ప వికల్పాలు మనస్సులో పుడుతూ ఉంటాయి వాటి ఎందు తాను ఉన్నాను అనే అనుభవం ఉంటుంది నేను ఆలోచిస్తున్నాను నేను సుఖంగా ఉన్నాను నేను దుఃఖంగా ఉన్నాను ఈ అనుభవాలన్నీ కూడా మనస్సు యొక్క చలనాన్ని బట్టి వాటి ఎందు దేవుడు ఉన్నాడు మనోమయం ఇంకా అంతకంటే లోతుగా వెళ్తే విజ్ఞానమయం ఈ ఆలోచనలన్నింటికీ మూలంలో ఉండేటువంటి బుద్ధి సంస్కారాలు ఉన్నాయో నేను కర్తను అనే కర్తృత్వ విశిష్టమైన బుద్ధి సంస్కారములు వాటి ఎందు తాను అనే అనుభవము నేను అనే అనుభవం చాలా దృఢంగా ఉంటుంది మనస్సుకి మనిషికి అదిగో అది బ్రహ్మ బ్రహ్మ ఇప్పుడు అనుభవ రూపంగా ఉంటాడు చాలా సూక్ష్మంగా అనుభవానికి వచ్చే విధంగా ఉంటాడు అవేర్ఫుల్నెస్ ఆ రూపంగా ఉంటాడు బ్రహ్మ పరబ్రహ్మ అంచైతేనే పరబ్రహ్మ ఏదో తెలుగులో మాట్లాడేప్పుడు డూమువులు ప్రతయాలు చేస్తాం కానీ పరబ్రహ్మ డూ ఏం కాదు పరబ్రహ్మ ఇజ్ నాట్ ఏ డూ ఇట్ ఇది నాట్ ఎ మిస్టర్ ఇట్ ఇజ్ ఏ రియాలిటీ ఆ రియాలిటీ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతోంది అని చూసుకోవాలి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ్య అన్నింటిలోనూ రిఫ్లెక్ట్ అవుతోంది కానీ విజ్ఞానమయం మరింత సూక్ష్మమైనది అది ఏ బ్రహ్మ అయితే అంతకంటే సూక్ష్మమైనది ఆనందమయం ఈ ఆనందము అంటే మనోమయ అనుభవానికి వచ్చే సుఖం కాదు ఇది అక్కడ సుఖానికి దుఃఖము విరోధి ఉంటుంది అందుకే ప్రతియోగి ఆపోజిట్ ఉంటుంది ఆనందమయ ఈ సుఖానికి దుఃఖం ఉంటుంది మనోమయంలో కానీ ఆనందమయంలో ఆనందానికి విరోధి ఉండటం సో దుఃఖము ఆనందానికి విరోధి కాదు దుఃఖము సుఖానికి విరోధి సో సుఖము అంటే బాహ్య పరిస్థితుల వల్ల మనకి కలిగే ఉల్లాసానికి సుఖము కాదు అలా కాకుండా ఆనందము తన స్వరూపము శాంతంగా తాను ఉన్నప్పుడు తనలో తనకి అనుభవానికి వచ్చే పూర్ణత్వము కలదో అది ఆనందం అది బ్రహ్మ నేను పూర్ణుడను అనే అనుభవం ఉంటుంది రెగ్యులర్గా ఉండదు కంటిన్యూస్గా ఉండదు కానీ అప్పుడప్పుడు ఉంటుంది అదిగో అది బ్రహ్మ ఆనందమయము బ్రహ్మ ఎందు అంటే శృతి చెప్తోంది కనుక అలాగే ఇక్కడ వాక్య విచారం ఉపనిషద్ విచారం గనక ఈ ఆనందమయమే బ్రహ్మని ఎందుకు అనాలి అన్నమయం మనోమయం విజ్ఞానమయం ఈ ప్రాణమయం నాలుగు ఉన్నాయి కదా ఇవి నాలుగు ఎందుకు కాకూడదు బ్రహ్మ అంటే చూడండి అక్కడ శృతి అన్నమయాన్ని ఒక్కసారి మెన్షన్ చేసింది మళ్ళీ వెంటనే అన్యోంతర ఆత్మ ప్రాణమయని ప్రాణమయంలోకి వెళ్ళిపోయింది ప్రాణమయాన్ని ఒక్కసారి చెప్పి మనోమయంలోకి వెళ్ళిపోయింది దాన్ని కూడా ఒకేసారి చెప్పి విజ్ఞానమయంలో ప్రవేశించింది దాన్ని కూడా ఒకేసారి చెప్పి ఆనందమయంలోకి వెళ్ళింది ఈ ఆనందమయం నుంచి ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళలేదు ఇక్కడ ఫిక్స్ అయిపోయింది శృతి ఈ ఆనందమయాన్ని గురించే అదే పనిగా కంటిన్యూస్గా చెప్తాము అంటే అర్థం ఏంటి శృతి యొక్క ఈ ప్రయత్నం ఈ యాత్ర పూర్తయ్యి అది ఒక కంక్లూషన్కు వచ్చేసింది ఏమిటా కంక్లూషన్ అంటే ఆనందమయమే బ్రహ్మ అని అభ్యాసాన్ని బట్టి ఆ విధంగా నిర్ధారించాడు అది అది ఆనందమయాభ్యాస సూత్రానికి అర్థం అయితే పూర్వపక్షి ఆనందమయము బ్రహ్మ కాదు అని కదా పూర్వపక్షం సో పూర్వపక్షి ఏమని చెప్పాడంటే అనేక హేతువులు చెప్పాడు ఆయనకుండే లాజిక్లు ఆయన చెప్పాడు పూర్వపక్షి ఇప్పుడు మనం ఏం చేయాలి సిద్ధాంతాన్ని చెప్పడం అయిన తర్వాత ఆ పొరువపక్షి చెప్పినటువంటి ఏ లాజిక్స్ లాజిక్ ఆ యుక్తులు ఉన్నాయో అది హేతువులుగా చెప్పాడు అతను ఈ కారణాల చేత ఆనందమయము బ్రహ్మ కాదు అని హేతువులు ఏవైతే చెప్పాడో ఆ హేతువులను ఒకదాన్ని ఒకటి తీసుకుని అది సరికాదు అవి హేతువులు కాదు హేత్వాభాసలే అని నిరూపిస్తే అక్కడికి ఆనందమయమే బ్రహ్మాన్ని నిర్ధారించినట్టు ఇది వ్యవస్థ ఇప్పుడు ఆ స్టేజీలో ఉన్నాం క్లాస్ అంటే వెళ్ళలే ఉంటుంది అంతకుముందు వారంలో చెప్పిన దాని స్థితి ఏమిటో చెప్పి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం ఉందాము ఎత్తు ఉన్నమయాది అముఖ్యాత్మ ప్రవాహపతికత్వా ఆనందమయ్యా అముఖ్యత్వమితి నాసౌ దోష ఆనందమయస్ సర్వాంతరత్వా పూర్వపక్ష ఏమన్నాడంటే ఎత్తు ఉక్తం పూర్వపక్ష పూర్వపక్ష ఏమన్నాడంటే ఈ ఆనందమయము ఎప్పుడు ఎక్కడొచ్చింది శృతిలో అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అని అలాగే ఇంట్రడ్యూస్ అయింది ఈ ప్రవాహంలో ఈ అన్నమయాది ప్రవాహంలో ఈ ఈ ప్రవాహంలో ఐదో స్థానంలో వచ్చింది ఆనందమయ ఈ ప్రవాహంలో మొదట ఉన్న అన్నమయము నందు అనుభవం ఉన్న అది వాస్తవంగా అది బ్రహ్మ కాదు దాన్ని అముఖ్య ఆత్మ అంటారు ముఖ్య ఆత్మ అది కాదు ఎందుకంటే దానికంటే కూడా సూక్ష్మమైనది ఆనంతరము దాని లోపల ఉండేది అనుకుంటే అది అముఖ్యమైపోతుంది నేను అనే అనుభవం దేహమునందు కలిగిన అనుభవము అది అల్టిమేట్ రియాలిటీ కాదు అది గౌణము అప్రధానం సెకండరీ ప్రధానము కాదు ముఖ్యం కాదు అముఖ్యం కాబట్టి అన్నమయము అమోక్ష్యము సరే ప్రాణమయంలో కొద్దాం పోనీ ఇది ముఖ్య ఆత్మ అంటే ఇది కూడా ముఖ్య ఆత్మ కాదు ఇది అమో్యమే మనోమయం కూడా అమోక్ష్యమే విజ్ఞానమయం కూడా అముఖ్యమే కాబట్టి ఆ నాలుగు అమోక్ష ప్రవాహంలో ఐదోది చెప్పారు ఆనందమయం ఆ ప్రవాహంలో పడింది కనుక ఆనందమయం కూడా అమోక్ష్యమే అవ్వాలి కానీ హఠాత్తుగా ఇదిగో ఇది ముఖ్య ఆత్మ అని ఎలా చెప్పగలుగుతారు చెప్పలేరు కాబట్టి ఆనందమయం కూడా అమోక్షమే అని పూర్వపక్షి చెప్పి ఉంటాడు ఒక హేతువుగా చెప్పాడు ఈ ఈ హేతువు ఇది సరికాదు నా సౌ దోష ఆనందమయమే బ్రహ్మ అనుటలో దోషంగానే చెప్పాడు ఆనందమయం బ్రహ్మ ఎలా అవుతుందండి అమోక్ష ప్రవాహంలో పడింది అమోక్ష ఆత్మ వాళ్ళు అవుతుంది అని చెప్పాడు మగపిల్లి వారితో పాటు వస్తున్నాడు అనుకోండి ఊరేగింపులో వచ్చి కూడా మగపిల్లి వారు అనుకుంటారు కానీ ఆడపిల్లి వారిని ఎందుకు పడుకుంటారు అలా అనుకోరు అలాగే పోనీ ఆడపిల్లి వారి ప్రవాహంలో పడి వెళ్ళారనుకోండి అయితే మీకు కాశీ కూడా ఇవ్వరు ఎందుకంటే ఈ ఆడపిల్లి వారికి మీకేంటి సీజన్లో వెళ్ళి అంటే కాదండి నేను మగపల్లి వారిని బాబోయంటే మరి ఇక్కడ ఎందుకున్నాం ఈ ప్రవాహంలో నువ్వు ఎందుకున్నావు సో ఆ ఈ అమిత్య ఆత్మల ప్రవాహంలో ఉన్న ఆనందమేమో ఇది ముఖ్యాత్మల్లో అవుతుందా సడన్గా అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో నా సౌ దోష ఇది దోషము కాదు అంటే ఆనందమయము ముఖ్యము చెప్పుటకు ఇది ఆటంకము కాదు అందువల్ల అంటే ఆనందమయస్య సర్వాంతరత్వ ఇక్కడ ప్రవాహంగా ఒకదానికి మరొకదానికి సంబంధం లేనివో నాలుగు చెప్పిన తర్వాత ఐదో చెప్పడం కాదు ఇక్కడ జరిగింది ఇక్కడ లెవెల్స్ కింద చెప్పారు ఇప్పుడు అన్నమయము ఉన్నది అన్నమయమునందు నేను అనే అభిమానం పెరిగింది కాబట్టి అది ఆత్మ కానీ అన్నమయము కంటే కూడా లోతైనది ఆంతరము సూక్ష్మము ఆంతరము అంటే సూక్ష్మము లోతుంటే సూక్ష్మము అని అర్థం సో అదేంటి అంటే ప్రాణమయము దేహమునందు నేను అనే భావన ఎప్పుడు వస్తుంది ప్రాణం ఉంటేనే వస్తుంది అద్దరా కాబట్టి ముఖ్య ఆత్మ దేహము కాదు ప్రాణమయం ముఖ్యా ఆత్మ ప్రాణము దేహానికి ఆంతరం ఆ విధంగా ప్రాణానికి ఆంతరము మనస్సైంది మనోమయం ఇప్పుడు మనోమయము దేనికి ఆంతరము ఆంతరము అంటే సూక్ష్మము లోపల ఉండేది ఇప్పుడు మనోమయము దేనికి ఆంతరము ప్రాణమయానికి ప్రాణమయము అన్నమయానికి ఆల్రెడీ ఆంతరం కాబట్టి ఇప్పుడు మనోమయం వేటికి ఆంతరం అవుతుంది అన్నమయ ప్రాణమయాలు రెండింటికి ఆంతరం అవుతుంది అంతే కదండి ఇప్పుడు ఉంగరాన్ని పెట్టిలో పెట్టి పెట్టిని బీరువాలో పెట్టారనుకోండి ఇప్పుడు బీరువాలో ఏముంది పెట్టి ఉంది ఉంగరం కూడా ఉంది కదా రెండు కూడా అంతరములే అవుతాయి అలాగే విజ్ఞానమయంలో ఏవిధ ఆంతరములు అవుతాయి అన్నమయ ప్రాణమయ మనోమయములు మూడు విజ్ఞానమయంలో అంతరం అవుతాయి విజ్ఞాన ఆనందమయంలో ఈ నాలుగు కూడా ఆంతరము అవుతాయి అదే ఆనందమయం ఇప్పుడు మీకు అది ఎలాగొస్తుందో నేను చెప్తాను చూడండి ఇప్పుడు వెయిట్ లిఫ్ట్ చేశాడు వెయిట్ లిఫ్ట్ చేసి నెగ్గాడు ఆ బరువు అక్కడ బరువు పెడతాడు ఇది ఎత్తగలగాలి అది ఎత్తితే నెగ్గినట్టే అప్పటికి నెగ్గినట్టే తర్వాత ప్రైజ్ మాట చూడవచ్చు అప్పటికప్పుడు నెగ్గినట్టే అయిపోతుంది ఇది నెగ్గాడు ఇప్పుడు ఇది నెగ్గితే వాడికి ఏం కలుగుతుంది ఆనందం కలుగుతుంది ఆ ఆనందము నుండి ఇది పైకి ఎత్తాలి అనే నిశ్చయం పుడుతుంది ఆ నిశ్చయం నుండి దీన్ని పైకెత్తు అనే మనస్సు యొక్క సంకల్పం పుట్టింది ఆ సంకల్పం నుండి చేతులలో ఉండే ప్రాణశక్తి ముందుకొచ్చి కదులుతుంది అప్పుడు ఈ చేతులు ఈ మధ్య మాంసములు ఎముకలు ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఇది వేస్తున్నారు అది సంకల్పం అలా ఉంటుంది ఇప్పుడు నేను అనుకోండి పాఠం చెప్పడంలో ఒక ఆనందం ఉంటుంది ఆ ఆనందం నుంచి పాఠం చెప్పాలి అనే నిశ్చయం చేస్తాం ఆ నిశ్చయం నుంచి మనస్సులో సంకల్పాలు పుడతాయి ఆ సంకల్పాల నుంచి వాగింద్రియంలో ప్రాణశక్తి ప్రసవిస్తుంది ఆ ప్రాణశక్తి నుండి శబ్దోచ్చారణం అవుతుంది ఈ శబ్దోచ్చారణం ఫిజికల్ ఆ ఫిజికల్ వెనుక ప్రాణం ఉన్నది ప్రాణం వెనుక మనస్సు మనస్సు వెనుక విజ్ఞానం విజ్ఞానం వెనుక ఆనందం ఉన్నది కాబట్టి అది ప్రవాహంలో ఏదో నలుగురు వస్తుంటే ఐదోది వచ్చింది అలానే కాదు ఒకదానికి ఆంతరము మరి ఒకటి సట్లర్ అండ్ ఇన్నర్ సో ఆత్మని బృహదారండంలో అంతరతమ ఆత్మ అని వర్ణించారు ఆత్మస్వరూపం అన్నిటికంటే ఇన్నర్ మోస్ట్ అని వర్ణించారు ఇన్నర్ మోస్ట్ ఫిజికల్ బాడీతో స్టార్ట్ దాని కూడా నేను అనే భావన ఉన్నది కానీ దట్ ఆ బేసిస్ ఫిజికల్ బాడీ ఇస్ ది ఆత్మా అని మీరు నిర్ధారించవద్దు బికాస్ ఆ ఫిజికల్ బాడీ లెవెల్లో ఆగిపోవటం లేదు దాని నుంచి ఇంకొంచెం సూక్ష్మ స్థితికి వెళ్లే పరిస్థితి ఉంది కనుక ఫిజికల్ బాడీ ఈజ్ కెప్టా సైడ్ అండ్ యూ గో డీపర్ ఆ ఇంకా ఫర్దర్ డీపర్ వెళ్ళడానికి అవకాశం లేదు అన్నంత మీరు వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోతే ఎక్కడ సెటిల్ అయ్యి ఎక్కడ తేల్తారో అల్టిమేట్గా కల్మినేషన్ అంటారు అది ఆత్మ కాబట్టి ఆనందమైన ఆత్మ కాబట్టి ఇక్కడ ప్రవాహం అన్నీ ఈక్వల్ కావాలి అన్నీ అన్నమయం మనోమయం అన్నీ కూడా ముఖ్యాలు ఈక్వల్ ఇది ఆనందమయం వన్ మోర్ ఈక్వల్ ఇది ఈజ్ నాట్ ది ఫిట్ అమాంగ్ ది ఈక్వల్స్ అలా కాదు అలా అయితే మీరు ప్రవాహంలో పడిందని చెప్పచ్చు ఇక్కడ ప్రవాహం లేదం లేదు ఇది వన్ ఈజ్ ఇన్నర్ టు అదే అండ్ ఇన్ దట్ సెన్స్ ఆనందమయ అన్నది అన్నిటికీ ఇన్నర్ మోస్ట్ కాబట్టి ఇన్నర్ మోస్ట్ కనుక సర్వాంతరత్వ సర్వాంతర ఆత్మ అని ఒక ప్రతిజ్ఞ బృహద పరిస్థితిలో వస్తుంది కాబట్టి ఆత్మ సర్వాంతరము కనుక ఇక్కడ ఆనందమయము అన్నిటికీ సర్వాంతరము సర్వాంటే అన్నిటికీ ఆంతరము లోపల ఉండేది కనుక అది ఈ ప్రవాహం ఆర్గ్యుమెంట్ పనికి సర్వాంతరము ఏదో అది ఏ ఆత్మా కాబట్ ఆనందమయమే ఆత్మా ముఖ్యమే వహి ఆత్మానముదిక్షు శాస్త్రంకబుద్ధిమనుసరత్ అన్నమయం శరీరం అనాత్మానం అత్యంతమూఢానా ఆత్మవేన ప్రసిద్ధం అనూద్యా ఇది చాలా చక్కటి వాక్యం చాలా ముఖ్యమైన వాక్యం మూషా నిషిప్త్రుతామ్రాప్రతిమావత్ తరం తరం పూర్ే పూర్వేణ సమానం ఉత్తరముత్తరత్మానమాత్తి గ్రాహయత్ ప్రతిపత్తి సౌకర్యాపేక్ష సర్వాంతరం ముఖ్యం ఆనందమయమాత్మాన ఉపదిశ శ్లేకరం ఇక్కడ ఆ ఆనందమయ ఆత్మను ఉపదేశించింది శాస్త్రం అన్నమయంతో ప్రారంభించి ఆనందమయము ఆత్మాను ఉపదేశించింది ఈ ప్రక్రియ ఎలాగంటే సో ముఖ్యమేవత్మానముపదిక్ష శాస్త్రం ఇప్పుడు శాస్త్రము అముఖ్య ఆత్మలనే ఉపదేశించింది దేహ ప్రాణము శరీరము అన్నమయము అమూఖ్యం ప్రాణమయము అమో్యం ఆనందమయం ముఖ్యం ఇప్పుడు శాస్త్రము యొక్క తాత్పర్యం ఏమిటి తాత్పర్యము అంటే దాని గోల్ లక్ష్యం ఏమిటి అముఖ్య ఉపదేశించటమా ముఖ్య ఉపదేశించటమా లేక రెండింటిని ఉపదేశించటమా అంటే ముఖ్య ఉపదేశించటమే శాస్త్రము యొక్క తాత్పర్యం రెండింటినీ ఉపదేశించడము తాత్పర్యం కాదు అముఖ్య ఉపదేశించటం కూడా తాత్పర్యం కాదు ముఖ్య ఆత్మను ఉపదేశించటమే ఆత్మశాస్త్రము యొక్క తాత్పర్యం అయితే మరి డైరెక్ట్గా ముఖ్య ఆత్మను ఉపదేశించకుండా ఈ అముఖ్య ఆత్మను ఎందుకు మొదలుపెట్టినట్టు అంటే లోక దృష్టి లోకబుద్ధిం అనుసర జనుల యొక్క బుద్ధి ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయికి దిగి వచ్చి ఆ స్థాయిని అనుసరించాలి అనుసరించి చెప్తే అడిగామని అర్థం అవుతుంది ఎప్పుడు కూడా మీరు ఒకటి దాట్లో వెళ్తున్నాను అనుకోండి వాడు ఆ దారి వాడికి సరికాదు అని మీకు అనిపిస్తే మీరు వెంటనే వెళ్ళిపోయి అడ్డంగా చేపెట్టేసి తిరిగిపో అంటే వాడు తిరగడ ఈ పద్ధతి కాదు క్లాష్ వచ్చేస్తుంది దానివల్ల మనం ఏం చేయాలంటే వాడితో పాటు నడవాలి అంటే వాడు వెళ్తున్న దారిలో మనం వెళ్ళాలి మనం ఎప్పుడైతే వాడు వెళ్తున్న దారిలో నాకు అడుగులు వేస్తూ ఉంటామో వాడికి మనతోటి ఒక సౌమ్యమైన వాతావరణం నిర్మాణం అవుతుంది ఒక స్నేహభావం నిర్మాణం అవుతుంది నిర్మాణం అయిన తర్వాత నాయన ఈ దారిలో వెళుతున్న బానే ఉంది ఈ దారి కూడా మంచి దారే కానీ అల్టిమేట్గా మనం వెళ్లాల్సిన గోలుకి ఈ దారి విడిచిపెట్టాల్సి ఉంటుంది ఇంకా అంతకాటికి మళ్ళీ తర్వాత విడిచిపెట్టడానికి ఇప్పుడే విడిచిపెట్టితే పోలేదా అని చెప్తే వాడు అలా తిరిగి ప్రారంభం అవన్నీ తిరిగి వస్తారు లేకపోతే ఇంక వాడు ఏం చేస్తాం మనం చేసిపోయినాంతవరకు అదే ఒక ప్రాసెస్ నది యొక్క ప్రవాహాన్ని మీరు రివర్స్ చేయాలంటే సడన్గా బాంబు పెట్టేసి పెయిన్ చేసి అలా రివర్స్ చేయరు దాన్ని అలా తీసుకెళ్లి అలా డెటౌట్ చేసి తీసుకొస్తారు అది లోకబుద్ధిని అనుసరించి అలాగ బోధించాలి కాబట్టి శాస్త్రము ఆనందమయము ఆత్మాని బోధించటం తాత్పర్యం శాస్త్రం డైరెక్ట్గా మొట్టమొదట ఆనందమయం ఆత్మాని బోధిస్తే అది లోకబుద్ధిని అనుసరించినట్ అవరు లోకబుద్ధి ఎలా ఉంటుంది దేహమే ఆత్మా అని ఉంటుంది ఇది సో అన్నమయం శరీరం అన్నమయ శరీరాన్ని అంటే ఫుడ్ బాడీ మనం తినే తిండు నిలిసారా ఇదే దేహంగా నిర్మాణం అవుతుంది మనం ఏమనుకుంటాం ఎముకలు మ మాంసము రక్తము అని ఇలా అనుకుంటాం ధాతువులు ఈ ధాతువులు నేను అనుకుంటాను ఈ ధాతువులు నువ్వు నువ్వెళ్ళవుతావయా ఈ ధాతువులు ఎక్కడి నుంచి వచ్చాయి రా మెటీరియల్స్ బాడీలో ఉండే మూలతత్వాలు ఈ ధాతువులు ఎక్కడి నుంచి ఈ మనం చింతకుని చూసారా భోజనం దాంట్లోకి వచ్చింది అంటే అర్థమేంటి ఇప్పుడు ఈ పడంగా మీరు ఎదుర్కొండగా గణేష్ జనరల్ స్టోర్స్ అని ఒకటి అక్కడ ఒక ఆయన కూర్చుని చికాకు పడుతూ కూర్చుని ఉంటాడు కస్టమర్స్ అందరి మీద చికాకు పడుతూ కూర్చుని ఉంటాడు దగ్గరికి వెళ్తే ఆయన షాపులో పప్పులు ఉప్పులు బియ్యం అన్నీ ఉంటాయి అక్కడి నుంచి వచ్చింది అక్కడి కాదు అవే ఇలా అయింది ఇప్పుడు ఉప్మా చే ఈ ఉప్మాయ ఏమిటంటారు ఇది బియ్యమే బియ్యమే ఉప్మాయండి అంతేనా లేకపోతే ఇదేదైనా స్పెషల్ ఐటమ్ ఏదైనా అలాగే అండి అది బియ్యమే ఉప్మాయండి ఓకే ఈ మధ్య మధ్య మధ్య అంటారు దీన్ని మజిల్ వాట్ ఈస్ దట్ ఆ ఉప్మాయ మజిల్ అది కాబట్టి షాప్లో ఉన్నటువంటి అన్నము ఆహారం ఏదైతే కలదో పళ్ళు ఫలాలు ఆకులు కాయలు ఇవన్నీ అవే ఈ దేహంలో ఉండే ధాతువులుగా నిర్మాణమయ్యాయి అన్నమయం శరీరం ఫుడ్ బాడీ అంటారు ఇది ఫుడ్ బాడీ ఈ ఎందు ఇది అనాత్మ ఆ వ్యాక్స్లో ఉండే ఫుడ్ ఐటమ్స్ అయితే ఏవైతే అనాత్మ రూపంగా ఉంటే మన చేత తెలియబడుతో ఉపయోగకరమైన వస్తువులే అంత మాత్రాన్ని ఆత్మైపోతాయా మన చేత తెలియబడుతో మనకంత భిన్నంగా ఉన్నాయి కనుక అది అనాత్మ అలాగే ఈ దేహము కూడా అనాత్మ అనాత్మ దేహమునందు లోకంలో ఆత్మబుద్ధి ఉంటుంది ఇలా ఎందుకుందంటే అత్యంత మూఢానం లోకులు అంటే జనము చాలా అజ్ఞానంలో లోతుగా దిగిపోయి ఉంటారు అత్యంత మూఢానం ఇది చూసినప్పుడల్లా నాకు ఆశ్చర్యం ఇస్తుంది ఎందుకంటే మీకు సమాజంలో లౌకికులు ఉంటారు లౌకికులు అంటే వ్యాపారం డబ్బు దశకం మీరు సాయంకాలం వెళ్ళిన బార్కో లేకపోతే హోటల్కో వెళ్తే భోగాలను అనుభవిస్తూ అలా ఉంటారు లౌకికులు అర్థకామ ప్రధానంగా ఉంటారు వాళ్ళకి ఆత్మ అంటే ఏమిటి దేహమే ఆత్మ ఇంకా వేరే ఆత్మ ఏం లేదు అత్యంత మూఢంగా ఉంటారు లౌకికులు కానీ లౌకికులు అత్యంత మూఢంగా ఉండడం సరే మేము వైదికులు వాళ్ళు కూడా ఈక్వల్లీ మూఢంగా ఉంటారు దట్ ఈస్ ది మోస్ట్ అన్ఫార్చునేట్ పర్పస్ ఇట్ వాడు దేహాభిమానంతో ఉంటాడు నేనే దేహం అభిమానంతో ఉంటాడు దేవుణ్ణి పూజిస్తున్నాను అంటాడు కానీ దేహాభిమానంతో ఉంటాడు అత్యంత మూఢంగానే ఉంటాడు తర్వాత ఇంకా అక్కడితో తాగదు ఆ దురదృష్టకరమైన పరిస్థితి అది ఎందుకు చెప్తున్నానంటే ఉద్యోగం తిప్పడం కోసం చెప్పట్లేదు మనం ఆ జ్ఞానం నుంచి బయటపడాలని అందుకోసం చెప్తున్నాం అత్యంత మూఢ అది ఇప్పుడు పెద్ద పెద్ద ఇప్పుడు సన్యాసం తీసుకుంటాడు సన్యాసం తీసుకుని ఒక ఫిజికల్ బాడీ చుట్టూ ఒక వ్యవస్థ నడుపుతూ ఉంటాడు అది ఏమిటి అది శాస్త్రం అవుతుంది అది అది ధర్మం తత్వం ఎలా అవుతుంది ఒక ఫిజికల్ బాడీ చుట్టూ ఓ వ్యవస్థ నేను నిలిపితే ఇప్పుడు నేను ఫోటో తీపించి అందంగా ఫోటో తీపించి అవన్నీ ప్రింట్ చేసి మీకు పంచిపెట్టి మీరు ఇలాగ బ్యాగ్జీల కింద పెట్టుకుంటారా పెట్టుకోండి దేవరి పెట్టుకోండి ఇక్కడ పెట్టుకోండి అక్కడ పెట్టుకోండి మీకు అందరికీ ఫోటోలు పంచిపెట్టి మీ వాళ్ళకి పంచిపెట్టండి నేను ఒక ప్రాసెస్ కింద మొదలు పెట్టాను అనుకోండి అది అది శాస్త్రం ఎలా అవుతుంది తత్వం అది కూడా అత్యంత మూఢాలోకే వస్తుంది అయితే కొంచెం మరి కటుగా పరోషంగా ఉంటాయిటువంటి వాళ్ళు అల్టిమేట్గా మహాత్ములనుబడి వాళ్ళు కూడా చిత్రంగా కఠోరమ లోపైనటువంటి దేహాభిమానంలో ఇరుక్కుపోయి ఉంటారు ఇలా ఉంది లోకము లోకదృష్టి ఇంత గాఢంగా దేహాభిమానాన్ని పెంచుకుని ఉన్నది లోకదృష్టి అలా ఉన్నది సో లోకదృష్టి ఇంత గాఢంగా ఉంటే మరి శాస్త్రము డైరెక్ట్గా ఆనందమయం ఆత్మ అని చెప్తే అది ఎవరికి అర్థమవుతుంది లోకంలో ఉన్న వాళ్ళకి దేవుడు పెద్ద పెద్ద మఠాలు మేము పెట్టుకున్నాం అనుకున్న వాళ్ళకు కూడా అది విద్యూరంగానే ఉంటుంది ఎందుకంటే దేహాభిమానమే ఒక మూలతత్వంగా నడిపిస్తున్నటువంటిది ఎవరో ఒక రమణ మహర్షి ఒక రామతీర్థ ఒక రామకృష్ణ పరమహంస అలాంటి వాళ్ళు ఎవరో ఉండేవారు వాళ్ళు దేహాభిమానం లేకుండా ఉండేవారు మిగతా వాళ్ళందరూ కూడా మీకు మార్కెట్ ప్లేస్లోకి వెళ్తే బిజినెస్ చేసేవాడు అంటే అర్థ సాయంకాలం బారుకో రెస్టారెంట్కో పోతే భోగాలు అనుభవిస్తూ ఉండేవాడు కామ దేవాలయానికి వెళ్తే పూజలు రిచువల్స్ చేసేవాడు ధర్మ అందరూ కూడా ధర్మార్థ కామాల వాళ్ళందరూ కూడా ఒకే సూప్లో ఉన్నారు సింగిల్ సూప్ దట్ ఈస్ దట్ సూప్ దేహమే ఆత్మ అంత మూఢంగా లోకం ఉన్నప్పుడు అత్యంత మూఢానం వాళ్ళ లెవెల్లోకి వెళ్ళి చెప్తే వాడేదైనా అడుగు పైకి వేస్తాడు అందుకోసం శృత ఏం చేసిందంటే ఆ అన్నమయాన్ని ఆత్మత్వేన అనూద్య ప్రసిద్ధం అనూద్య ఎప్పుడు కూడా ప్రసిద్ధంగా అందరి చేత విశ్వసింపబడేదాని మీరు చెప్పి ఆ పై చెప్పాలి చెప్తే వాళ్ళకది అర్థం ప్రసిద్ధంగా అందరూ అనుసరించి మీరు చెప్పకుండగా డైరెక్ట్గా పరిమాట చెప్పారనుకోండి వాడికి అది ఏమర్థం కదా ప్రసిద్ధంగా అందరూ అనుసరించి దానిని మీరు చెప్పాలి చెప్పి ఆ పై మాట చెప్పాలి ఆదిత్య హృదయం మన స్తోత్రం ఒకటి రామాయణంలో వస్తుంది ఈ స్తోత్రానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అని నేను ఎక్కడో చెప్పాను ఎప్పుడో చెప్పాను చెప్పినప్పుడు హఠాత్తిగా టీవీ అంచేశాను అంచేస్తే అది వస్తుంది నేను ఆశ్చర్యపోయి కూర్చుని విన్నాను ఏమిటాయి కానీ అంటే ఆ వచ్చిన సెక్షన్ ఏమిటంటే ఆదిత్య హృదయం అనే మాట ఆ మాటకి వివరణ వచ్చింది నాకే నేను ఎప్పుడో చెప్పిన మాట నాకే భూ బాణ్య ఉందని నాకే ఆనందం అనిపించింది ఎవరిలో అది వాళ్ళకి ఆనందం అవ్వడం కూడా సహజం అనుకోండి సో ఆదిత్య హృదయం అంటే ఏం చెప్పానంటే చూడు ఆదిత్యుడికి ఎదుర్కొండగా నిలబడి అందరూ నమస్కారం చేస్తారు ఎందుకని ఆదిత్యునిలో దేవుడు ఉన్నాడు కాబట్టి తర్వాత దేవుడు హృదయంలో ఉన్నాడు అని అంద చాలామందికి తెలుసు దేవుడు హృదయంలో ఉంటాడు ఈశ్వరుడు సర్వప్రాణులకు హృదయంలో ఉన్నాడు అని అర్జునుడు చెప్పాడు అంటే ఇప్పుడు ఎన్ని దేవుళ్ళు అయ్యారు ఒకే దేవుడు అవ్వాలి కదా ఆదిత్యుల్లో వేరే దేవుడు ఉన్నాడు హృదయంలో మరో దేవుడు ఉన్నాడు అన్నాకు ఒకే దేవుడు ఉండాలి కదా ఆ ఒకే దేవుడు ఆదిత్యుల్లోనూ హృదయంలోనూ ఒకే దేవుడు ఉన్నాడు అని చెప్పేటువంటి భాగానికి ఆదిత్య హృదయం అని పేరు అని చెప్పాను నాకు బానే ఉంది కదా అంటే మీరు లోకల్లో ప్రసిద్ధమైన విషయాలను తీసుకుని దాని పై మాట చెప్తాను అది ఆదిత్య హృదయం అనే దానికి సో లోకల్లో ప్రసిద్ధి ఎలా ఉంటుందంటే అక్కడ దేవుడి చిరునామా అలాగ చెప్పారు దేవుడి చిరునామాలు రెండు ఉన్నాయి ఎందుకంటే దేవుని కోసం వెతికేస్తున్నారు కదా అంతటా వెతికేస్తున్నారు భారతదేశం అంతా వెతికేస్తున్నారు కొంతమంది చాలామంది కొంతమంది భారతదేశంలో దేవుడు రెండున్నదే విమానాలన్నీ ఎక్కేసి అవుట్ ఆఫ్ ది కంట్రీ వెళ్ళిపోయి అక్కడ వెతికేస్తున్నారు కానీ వాస్తవంలో దేవుడి చిరునామాలు రెండు ఒకటి ఆదిత్యుడు రెండు మీ హృదయ ఈ రెండింటికి మీరు ప్రయాణం చేయక్కర్లేదు బస్సు ఎక్కక్కర్లేదు కారు ఏక్కర్లేదు ఆదిత్యుడు ఎందు దేవబుద్ధి ఉంటే అది ఇంకా ఇంకేమీ మార్పు సరిపడుతుంది ఇంకే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్ల హృదయంలో దైవబుద్ధి ఆదిత్య హృదయం అది దాని పేరు సో మీ లోక దృష్టిని పిక్చర్లోకి తీసుకుని దాని పై మాట చెప్పాలి లోకంలో మొత్తం అందరూ కూడా దేహమే ఆత్మ అనుకుంటున్నారు ఇప్పుడు ఏమని చెప్పాలి అవునాయా అందరికీ దేహము నేను అనే భావన ఉంది కనుక మనం ఆత్మ అంటే మీరు ఎవరినైనా అడిగి చూడండి ఆత్మ అంటే ఆత్మ అంటే నేను ఇప్పుడు చెప్పండి ఆత్మ అంటే ఏమిటి ఎందుకంటే ప్రతి వారికి దేహం నుండు ఆత్మాభిమానము కలగ కడుత ఓకే ఆత్మ అంటే ఏమిటండి ఇప్పుడు దేహము అని ముందు చెప్తాం ప్రసిద్ధం అనూద్య అంటే అందరికీ తెలుసున్నదే చెప్పడం అయితే ఆ పైన ఇంకో చిన్న ప్రశ్న లేవనొచ్చుతాం ఆ దేహం లోపల ఒక తత్వం ఉందిరా ఎప్పుడైనా ఆలోచించావా అని అని శవం దృష్టాంతం చెప్తాం అరే శవం ఇటువంటి లేచి కదా ఇప్పుడు ఇది శవానికి తిరిగి తేడా ఏ ఉంది ఇది ఉంటే ఇటు లేచి తిరిగితోంది శవం పది ఉంటుంది తిరగలేదు ఈ తేడా ఎలా వచ్చింది ఒక లైఫ్ కోర్స్ అని బట్టొచ్చు అది దేహానికి లోపల దేహమంతా వ్యాపించి ఉంది దేహము కంటే సూక్ష్మంగా ఉంటుంది ఎందుకంటే దేహం చెత్త ముట్టుకోవచ్చు కంటి తుచ్చుకోవడచ్చు టూకన్ వేయవచ్చు కూడా స్కేల్స్ మీద నిలబడితే దాని బరువు కూడా బయటపడుతుంది కానీ ఆ ప్రాణశక్తిని అలా చేయలేవు చాలా సూక్ష్మంగా ఉంటుంది దేహము అనే తత్వాన్ని వ్యాపించి స్థూలతత్వాన్ని వ్యాపించి సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి దేహము ఆత్మని ఎలా అంటావమ్మా ఆ ప్రాణము ఆత్మ అవ్వాలి అని చెప్తే వీడికి ఒక్క పిసరు అంగీకారం అవుతుంది ఒక్క పిసరు అయితే ఇంక మనం ఒక నిశ్చయానికి వచ్చేద్దాం ఏంటంటే దేహము ఆత్మ కాదు ఈ నిశ్చయానికి వచ్చేద్దాం ఇట్ ఈస్ ఎ డీల్ బిట్వీన్ అస్ ఒక ఒప్పందం ఒక వడంబడిక ఏంటంటే ఇంక ఈ క్షణం నుంచి దేహము ఆత్మ కాదు అంటే ఇంక మీరు కెమెరాలు అన్ని పక్కన పారేస్తారా ఇంక మళ్ళీ కెమెరాలు కదా ఇంకా ఫోటోలు తీటాలు ఇవేమి పెట్టుకోరు కదా దేహ ఫోటో దేహము ఆత్మ కాదు అయిపోయింది సెటిల్ ఎందుకంటే ఒక ఆనెస్టీ ఉండాలి అంటే దాని అర్థం దేహానికి మీరు అనారోగ్యం తెచ్చుకోమని కాదు దేహము ఆత్మ అని దానికి ఫోటో కట్టి పూజించడం మానేవారు అంటే ఓన్లీ దత్మా దేహానికి ఆహారం ఇవ్వాలి ఆహారం దేహానికి ఇస్తారని మీరు అనుకుంటున్నారేమో అది పొరపాటు ఆహారం ప్రాణానికే ఇస్తారు ఆకలి దత్తిక దేహధర్మాలు కావు అది ప్రాణధర్మాలే ఆకలి దత్తిక అనేది ప్రాణధర్మాలే అంచేతనే మీరు మీరు బాగా ఆకలిగా ఉన్నప్పుడు తిండి దొరకలేదు వెతికి వెతికి తిండి లేకుండా అలిసిన్స్ పడుకుని నిద్రపోయారు అనుకోండి నిద్రపోతే దేహం ఉంటుంది ఆకలి దప్పిక ఉండవు అంటే మనస్సు కూడా విలీనమైపోతే ఆకలి దప్పికలు తెలియవు మళ్ళీ నిద్ర లేచిన తర్వాతనే ఆకలి దప్పికలు తెలుస్తాయి అంటే అర్థం ఏంటి ఆకలి దప్పికలు దేహధర్మాలు కావు ప్రాణధర్మాలని సో ఆ విధంగా ఇంకొక అడుగు ముందుకేసాం ముందుకేసి ప్రాణం మీటి అయితే ఈ ప్రాణానికి ఆత్మకి ముఖ్య దేహానికి సంబంధం ఉంటావా లేదు ఉంటావా ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం దేహము అనాత్మ అనాత్మ అంటే వాడికి పాపం ఇష్టం ఉండదు దేహం నుండి ఆత్మభావం పెట్టుకున్న వాడికి దేహము అనాత్మ అంటే వాడికి ఇష్టం ఉండదు కాబట్టి వాడిని ఏమంటామంటే అముఖ్య ఆత్మ అని ప్రైమరీ కాదురా అది సెకండరీ అని మరి ప్రైమరీ ఏది ప్రాణము ప్రైమరీ అంతర కదా అన్యోంతర ఆత్మ ప్రాణమయ సో ఆంతరమైనది ప్రైమరీ ప్రాణము అని చెప్పారు అయితే ఈ ప్రాణానికి దేహానికి సంబంధం ఏమిటి ఈ అముఖ్య ఆత్మ దేహము ఇక్కడాను ప్రాణం అక్కడ ఉందా వేరు వేరు లొకాలిటీ లొకేషన్స్లో ఉన్నాయా లేదు దేహం ఉన్న చోటే ప్రాణం ఉన్నది ప్రాణం ఉందే దేహం ఉన్నది ముందు కలిసే ఉన్నాయి ఎలా కలిసి ఉన్నాయి అంటే చూడండి దేహము ఈస్కి షేప్ ప్రాణము ఈస్కి పవర్ అలా కలుసు ఇప్పుడు ఫ్యాన్ ఇస్కి షేప్ ఎలక్ట్రిసిటీ ఇస్ ది పవర్ అలా కలిసి దీనికి దృష్టాంతం వేస్తున్నారంటే శంకరులు మూస అంటే మూస తెలుగులో మూస అనే మాటలున్నారా మూస అంటే ఏమిటి మోల్డ్ మోల్డ్ కానీ మూస అంటారు మూసలో మూస అనే సంస్కృత పదం నుంచే వచ్చింది మూస తీసుకోండి మూస మోల్డ్ ఏది తయారు చేస్తారంటే ముందు మోల్డ్ చేసుకుంటారు మోల్డ్ చేసుకుని ఆ మోల్డ్కి తగ్గట్టుగా ద్రవ్యాన్ని దాంట్లో పోసుకుంటారు ఇప్పుడు ఈ విగ్రహాలు తయారు చేసే ఏం చేస్తారంటే మెటల్ విగ్రహాలు చేసేవాళ్ళు ముందు మోల్డ్ చేసుకుంటారు ఆ మోల్ ముందు ఏం చేస్తారంటే ఆ మోల్డ్ని మట్టితో చేస్తారు కొంచెం ఫ్లెక్సిబుల్గా వేడికి తట్టుకునే ప్లాస్టిక్ ఆఫ్ టారిస్ట్ తోటి ఒక మూస తయారు చేస్తాడు మోల్డ్ ఆ మోల్డ్కి నెత్తి మీద చిల్లు పెడతాడు ఇప్పుడు ఏదో రాముడు విగ్రహం చేయాలనుకోండి రాముడు మోల్డ్ చేస్తాడు చేసి నెత్తి మీద చిల్లులో పెడతాడు ఆ చిల్లులోంచి లిక్విడ్ పోయాలి పక్కన ఈ రాగి రాగి పంచలోహాలు ఐదు లోహాలు కరిగిస్తాయి రాగి ఒక్కటి అయితే అస్తమానంతో ఉంటూ కూర్చోవాలి ఈ పంచలోహాలంటే కైండ్ ఆఫ్ మెటలర్జీ మన ప్రాచీనులు మెటలజీలో చాలా గొప్ప కృషి చేశారు ఆ రోజు నుంచి అది చాలా అడ్వాన్స్డ్ అంటే ఇప్పుడు ఉన్న మెటలజీ అంతా వాళ్ళకి తెలుసు అంటే మళ్ళీ అది అతిశయోక్తం అవుతుంది అలాంటి అతిశయోక్తులు పలకూడదు ఇప్పుడు ఉన్నదాన్ని సత్యంగా చెప్పాలి మన మన హిందూ ధర్మంలో ఈ అతిశయోక్తుల మూలంగా చాలా హాని కలిగింది హిందూ ధర్మం అతిశయోక్తులు వెంకటేశ్వర సుప్రభాతం ఒక్కసారి చదివేస్తే నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు ఏ ఎలా వెళ్తాడో స్వర్గం వీడవ ఆడో చదివేసేసి ఆ పొద్దున్నే శనివారం పొద్దున్నే విభూతో ఏదో పెట్టేసాడు విభూతి కదా నామో ఏదో పెట్టేసే వెంకటేశ్వర సుప్రభాతం చదివేసి మిగతా ఏడు రోజులు శుద్ధ లౌకికుడుగా బతికిస్తూ ఉంటాయి నాకు స్వర్గం సిద్ధంగా ఉందని అనుకుంటారు ఒక కాంప్లెక్సెన్సీ డెవలప్ అవుతుంది నేను ఇంకా డెవలప్ కానక్కర్లేదు ఈ అతిశయోక్తులు అన్ని అతిశయోక్తులు ఈ అతిశయోక్తిని అతిశయోక్తిగా తెలుసుకుంటూ ఉంటే అది అలంకారం అవుతుంది దాని అలంకారం ఉంటుంది అర్థాలంకారం అవుతుంది అలంకార శాస్త్రంలో అతిశయోక్తిని కూడా అతిశయోక్తిని తెలుసుకోలేడు అది లిటరల్గా అదే కరెక్ట్ అనుకుంటాడు దాన్ని అజ్ఞానం అత్యంత మూఢ అనే కేటగిరీలో పడుతుంది ఇది పెద్ద సరే అది ఎలాంటి పడుతుంది సో ఈ మోస రాముడు మోస చిల్లు పెడతాడు నెట్టి ఈ పంచలోహాలు ఈ పంచలోహా అది అదో పెద్ద స్పిరిచువల్ పంచలోహాల్లో స్పిరిచువాలిటీ ఏమీ లేదు పంచలోహాల్లో మెటలర్జీ ఉంది గ్రెయిన్ కామన్ సెన్స్ సింపుల్ కామన్ సెన్స్ ఉంది అంటే ఏమీ లేదు స్పిరిచువాలిటీ అంటే ఎలాగా పంచలోహాలతో చేసిన దేవుణ్ణి పూజిస్తే నీకు వైకుంఠం వచ్చేస్తుంది పంచలోహాలు కాకుండా నాలుగు లోహాలే చేసిన దేవుణ్ణి పూజిస్తే నీకు వచ్చింది కూడా ఊరిపోతుంది దీస్ ఈజ్ దీస్ ఈజ్ ఆల్ నాన్ ఇదంతా కూడా అతిశయం ఇంట్లో ఎక్కడ సత్యం దేవుడు బొమ్మ చేసేప్పుడు వాడు ఏ లోహాలు వాడేదో దాని మీద ఆధారపడి ఉంటున్నాయా నీ స్పిరిచువాలిటీ నీ స్పిరిచువాలిటీ కూడా అంత స్పిరిచువాలిటీ ఎక్కడికి పొట్టుకు చెందండి వాడెవడో లోహాలు వేసి చేసిన దానికి వీడి స్పిరిచువాలిటీకి సంబంధం ఏంటండి అది మెటలర్జీ అనివే సో ఈ లోహాలు ఐదు కలిపి వాడేమో మెల్ట్ చేస్తుంది పైగా ఒక లోహం మెల్ట్ చేయాలనుకోండి హై టెంపరేచర్ అవసరం అదే రెండు లోహాల మిశ్రమం మెల్ట్ చేయాలనుకోండి లోవరింగ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ అని మెల్టింగ్ పాయింట్ తగ్గుతుంది అంటే తక్కువ టెంపరేచర్లోనే అది మెల్ట్ అవుతుంది అడ్వాంటేజ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది బేసిక్ ట్రూట్స్ ఎనివై ఐదు లోహాల మిశ్రమాన్ని ఒక క్రూ శిబుల్లో మెల్ట్ చేస్తాడు చేసి ఆ చీల్లులో పోస్తాడు ఎంతవరకు పోస్తాడు ఆ చీలులో పైకి వచ్చేదాకా పోస్తాడు ఇప్పుడు దృత అంటే కరిగిన తామ్రా అంటే రాగి మూష నిషిక్త మూసలో పోసిన కరిగిన రాగి ఇప్పుడు ఈ మూసలో పోసిన కరిగిన రాగి ఇది ఏమైంది ఇది ఒక ఆకారాన్ని పొంది ఉన్నది ఏమిటి ఆకారము రాముని ఆకారం ఇప్పుడు ఈ రాముని ఆకారంలో ఎక్కడ ఉంది రాగి అంతటా ఉంది కదా అంతటా వ్యాపించింది అలాగే ఈ స్థూల దేహం వ్యాపించి ప్రాణశక్తి ఉన్నది ప్రతి సెల్నూ వ్యాపించి ఉండే సెల్ లోపల మీకు ప్రోటోప్లాజం అని డిఎన్ఏ అని ఇంకా ఇవేమో సెల్యులార్ సబ్స్టెన్సెస్ లక్షా తొందర ఉంటాయి సెల్యులార్ పార్టికల్స్ ఇవి వేగము కణములు వాటి అన్నింటి లోపల ప్రోటోప్లాజంలో డిఎన్ఏలో అంతటా ఈ ప్రాణశక్తి వ్యాపించి ఉండేది ఎలా ఇక రాములు వారి విగ్రహం అంతటా ఆ మోసలో పోసిన లోహం వ్యాపించి ఉందో అలా వ్యాపించి ఉండదు ఇప్పుడు ఆ మోల్డ్ కోసం మోల్డ్ దృష్టాంతం మీరు అర్థం చేసుకోవాలి మోల్డ్ లోపల ఆకారం ఉందా ఉంది కదా ఆకారం మోల్డ్ లోపల ఉంది కదా మీరు ఈ పైన లిక్విడ్ పోయకుండగా మోల్డ్ పగల కొట్టేశారనుకోండి ఆకారం చేతికి వస్తుందా దాని నిండా లిక్విడ్ పోసి అది సొలిడిఫై అయిపోయిన తర్వాత మోల్డ్ పగల కొట్టేశారనుకోండి అప్పుడేం వస్తుంది చేతికి ఆకారం వస్తుంది కాబట్టి మీ చేతికి ఆకారం రావాలంటే ఆకారాన్ని తెచ్చింది ఏది మోల్డా లేకపోతే మెటలా మెటల్ కాబట్టి ఆకారము స్వతంత్రంగా నిలబడలేదు ఆ మెటల్ మెటల్ని బట్టి నిలబడుతుంది ఆకారం అలాగే ఈ దేహము ఆకారము అది స్వతంత్రంగా నిలబడలేదు ఆ లోపల ఉన్న ప్రాణాన్ని బట్టి నిలబడుతుంది ఆ ప్రాణం కనుక పక్కకి తప్పుకుంటే ఈ దేహం నిలబడదు అది శిథిలమైపోతుంది దాన్ని నిలబెట్టడానికి లక్ష ప్రయత్నాలు చేయాలి అయినా నిలబడదు శిథిలం అయిపోతుంది అలాగే కుంచబోతుంది ఏ పార్టీ కాపాటి విడిపోతుంది బూర్ది అయిపోతుంది కాబట్టి ఈ దేహాన్ని ఈ ఆకారంలో నిలబెట్టాలి అంటే ఆ ప్రాణశక్తి ఉండాలి ఆ బేసిస్ మీద ఆ ప్రాణాన్ని ఆంతరము ఇన్నారు అన్నారు ఎప్పుడైతే ప్రాణము ఇన్నర్ ప్రాణము ముఖ్య ఆత్మ ఈ దేహము అన్నమయము అముఖ్య ఆత్మ ప్రాణానికి ఇంకా ఆంతరం మనస్సు మనస్సుకి ఆంతరం విజ్ఞానం విజ్ఞానానికి ఆంతరము ఆనందమయము ఆనందమయానికి మరింకా ఆంతరము లేదు కాబట్టి అది ముఖ్య ఆత్మ ఇది బోధించే ప్రక్రియ ఈ విధంగా స్టెప్ వైజ్ తీసుకువెళ్ళడం వేళని వీళ్ళు అత్యంత మూఢులుగా దేహాభిమానంలో ఇరుక్కుపోయి ఉన్నారు కనుక లేదంటే స్టెప్ వైజ్ ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతో శాస్త్రము ఈ విధమైన ప్రణాళికలో బోధిస్తోంది పూర్వేణ పూర్వేణ సమానం ఉత్తరం ఉత్తరం అనాత్మానం ఆత్మేతి గ్రాహయత్ ఇప్పుడు అన్నమయము ఆత్మ అని చెప్పింది కానీ వాస్తవంలో అన్నమయం ఆత్మ కాదు అనాత్మ ప్రాణమయం ఆత్మాన్ చెప్తుంది ప్రాణమయం కూడా అనాత్మే ప్రాణమయం కూడా అనాత్మే కాబట్టి ఒక అనాత్మని మరొక అనాత్మకి పక్కన పెట్టి ఇది అనాత్మ ఇది ఆత్మాన్ చెప్తుంది కానీ వాస్తవంలో పూర్వం అనాత్మయో ఉత్తరం కూడా అలాగే అనాత్మ రెండూ అనాత్మే రెండూ సమానమే అయినా కూడా అనాత్మ అనే అంశంలో సమానమే అయినా కూడా ఒకదానికంటే మరొక దానిలో కొంత సూక్ష్మత్వం అధికంగా ఉంది అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ అనాత్మ ఆనందమయమే ఆత్మ కాబట్టి పూర్వపూర్వముతోటి ఉత్తరత్తరము అంటే ముందున్న దానితో తరువాతి సమానమే అనాత్మయే అయినా ఆత్మగా చూపించింది ఎందుకు అలా చూపించడం అనాత్మను పట్టుకున్న ఆత్మను చూపించడం అంటే ఆ స్టెప్ వైజ్ వీడిని నడిపించి అల్టిమేట్గా ఆత్మస్వరూపంలో వీడిని ప్రతిష్ఠించటం కోసం శుభే ఆ మెథడ్ ఫాలో అయ్యారు గ్రాహయత్ గ్రాహయత్ అంటే తెలిసీ ఇట్లా చేయటం వాణ్ణి పట్టించటం రే పట్టుకోరా అన్నమయమో ఆత్మ పట్టుకో పట్టుకున్నాను సరే దానికంటే లోపల ఉన్నటువంటి ప్రాణమయం అదే అనాత్మే అయినా అనాత్మ పట్టుకోడు వీళ్ళు వీడిని ఏం చేయాలి అరే అన్నమయం ముఖ్యాత్మ కాదు ప్రాణమయమో ఆత్మ దీన్ని పట్టుకో అంటే వాడు ఏం చేస్తాడు ప్రాణమయాన్ని పట్టుకుంటాడు ఆ తర్వాత ఇంకొక స్టెప్లో మనోమయాన్ని పట్టి పట్టుకోమన్నారు ఇంకో స్టెప్లో విజ్ఞానమయాన్ని పట్టుకోమన్నారు ఫైనల్గా ఆనందమయాన్ని పట్టించాలి వాడు ఆనందమయాన్ని పట్టిస్తే వాడు కృతార్థులు అవుతారు అలాగే వాడి చేత పట్టించటం కోసం గ్రాహ చేతు అంటే చేతితో కాదు బుద్ధితో బుద్ధితో పట్టుకోవడం కోసం ఈ విధంగా స్టెప్ వైజ్ చెప్పింది దీనికే ప్రతిపత్తి సౌకర్యము అని ప్రతిపత్తి అంటే తెలుసుకుంటా సౌకర్యము అంటే తేలిక సో తెలుసుకున్నటంలో ఒక సౌకర్యాన్ని కలిగించటం కోసం ఇలా స్టెప్ వైజ్ చెప్పింది ఇలా చెప్పి ఆనందమయం వచ్చింది వచ్చి ఇంకా అక్కడ ఆంతరం ఉందని చెప్పలేదు పైగా ఆనందమయానికి అభ్యాసం చెప్పింది దాన్ని మీరు ఏం నిర్ధారణ ఆనందమయమే ముఖ్య అని నిర్ధారణ కాబట్టి ఇలా ప్రవాహంలో పడుకొచ్చింది అన్నింటి ప్రవాహంలో ఇది ఉంది కనుక ఇది కూడా అముఖ్యమే అనే ఆర్గ్యుమెంట్ తప్పదు అది అలాగ ప్రవాహంలో పడి వచ్చింది ఏం కాదు దానికంటే ఇంకొకటి అంతరం దానికంటే సూక్ష్మం దానికంటే అలా వచ్చింది కానీ ప్రవాహంలో పట్టుకొచ్చింది కానీ ప్రవాహంలో ఐదు వచ్చాయి అనుకోండి ఇది అలాగే వచ్చింది కాదు కాబట్టి ఆ పూర్వపక్ష యొక్క హేతువు సరికాదు ఆనందమయమే ముఖ్య ముఖ్యం ఆనందమయం ఆత్మానం ఉపధిదేశ్ శ్రేష్టతరం ఇప్పుడైతే మీరు ప్రవాహంలో ఐదోది వచ్చింది అంటే అది యుక్తియుక్తంగా లేదు ఇక ఇప్పుడు చెప్పిన ప్రక్రియ చూసారా ఇది చాలా బుద్ధికి అనుకూలంగా అర్థమయ్యేట్లాగా బాగుంది ఇదే పద్ధతి నేను ఒక యథా అరుంధతి నిదర్శనే భక్తిష్ పితాసూ అముఖ్యాసు అరుంధతీ దర్శితాసూంచాంత్యా అంత్యా కలవాస్ ప్రదర్శ సా ముఖ్య అరుంధతమి ఆనందమయస్ సర్వాంతరత్వాత్మత్వం ముఖ్యమాత్మత్వం యథా అంటే దృష్టాంతం అరుంధతిని చూపించాలి పెళ్లిలో చూపిస్తారు అరుంధతి దర్శనము అని ఒకటి ఉన్నది పొరం వాళ్ళు చేసి వాళ్ళు ఇప్పుడు పెళ్లిలో ఏం చూపిస్తారు ఏదో హడాగడిగా చేస్తారు ఇప్పుడు పెళ్లి అంటే పొరం వాళ్ళు చేసింది అద్భుతం ఇప్పుడు తక్కువదని అభిప్రాయం కాదు ఆ రిచువల్స్లో పూర్వం ఫోర్ డేస్ ఫైవ్ డేస్ చేస్తుంది ఇప్పుడు అన్ని రిచువల్స్ కలిపి కొన్ని అవర్స్లోకి కండెన్స్ చేసిస్తారు తర్వాత పూర్వం వివాహము అంటే దానికి ఒక సంస్కారంగా ఒక ప్రాధాన్యత ఉండేది అదొక సంస్కారము వీడిని ఒక స్టెప్ వెళ్ళి పైకి తీసుకొచ్చేటువంటి ఒక వైదిక సంస్కారము అనే ఇప్పుడు తర్వాతి కాలంలో వివాహము అన్నది బికెమ్ ఏ సోషల్ ఫంక్షన్ పూర్వం సోషల్ ఫంక్షన్ కాదు వివాహం అరదగం మంది ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు తల్లిదండ్రులు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు అంటే అంటే వివాహం అంటే ఇప్పుడు ఏంటి ఊళ్ళో వాళ్ళు అందరినీ పిలవడం తర్వాత ఊరికే అదేదో సోషల్ ఫంక్షన్ కింద చేయటం దాంతోహితుడు మంత్రాలు అన్నది ఒక తంతు కింద తయారవుతుంది దాని మీద శ్రద్ధ వరకే ఉండదు పురోహితుడిని పెట్టాలి కాబట్టి అది అయిందనిపించాలి కాబట్టి పెడతారు ఆయన ఆయనకి అప్పచెప్పేస్తారు ఆ రెస్పాన్సిబిలిటీ అంతా మీరు ఏమైనా హోమాలు ఏవైనా చేసుకోవాలంటే చేసుకోండి ఆ టైంకి పూర్తి చేసేయండి సెవెన్ టు ఎయిట్ థర్టీకి ఖతం చేసేయండి అని అలాగే అప్పచెప్పేస్తారు ఆయన మధ్యలో ఇంకా ఆయన ఏం చేసుకున్నా ఏం చదువుకున్నా ఎవరికి అభ్యంతరంగా